ప్రేర్ చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సార్వభౌముడమైన ఎస్ఐ అనేక పరిశుద్ధ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ నిర్దూతల కాపదలతో ప్రతి ఒక్క ఇంత మటుకు మీరు కాపాడినారు నడిపించినారు ప్రభ ఈ విధంగా ప్రభ మేము సమకూరుటకు ప్రభ మాకు అవకాశం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభ ఈ గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి కుటుంబంలోని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి రానైన బిడ్డలను మీరు నడిపించండి రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరు కూడా ప్రభని యొక్క వాక్యం ధ్యానించటకు ప్రభ సమర్పణతో ప్రభావం ముందుకు సాగుటకు మీరే తండ్రి సహాయం చేయమని నడిపించమని ప్రార్థిస్తున్నాం నాదండి మరి బయట సేవలో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారు రాకపోకలందు ప్రభ మీ తోడే ఉండని క్షేమంగా ఇంటికి నడిపించండి కుటుంబాలందరినీ కూడా ప్రభ రక్షణ మార్గంలో మీరు నడిపిస్తున్నందుకు ప్రభ మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు మా విశ్వాసంలో నీ లోటును ప్రభ సరి చేయండి వాక్యం ద్వారా తెపరిలు చేయమని ప్రార్థిస్తున్నాం నాచండి ఈ సాయంకాల సమయం అందు ఈ రీతిగా మేము కూడుకున్నటకు ప్రభ మీరు ఇచ్చిన కొత్త అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన అతండ్రి ప్రభా మిన్న నడిపించండి వాక్యం చేత ప్రభ బలపరచండి వాక్యం విత్తనై ఉండగా ప్రబలతని బిడ్డను మీకు సిల్వ చాట్ను మారుగుపరుచుకునండి ప్రభల ప్రతి ఒక్క హృదయాన్ని థాపుటకు ప్రభ మీకు వాక్యంలోన తండ్రి జీవం నా ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం ప్రబలతని ప్రతి ఒక్కటి మీరు అభిషేకించి నడిపించి వాడుకోనమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పాడే నా స్తూతి పాడదను కై నీ వునా కటి కోటి పాడే తలు నా యేసు నాదా. నా చేసి కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అర్హతే నీ నైని ప్రేమ చూపినా కృపాయా అర్హతే పై నీదు ప్రేమ చూపిన కృపామయా ఊహల కంటెను అధికముగా దయ చేయు ప్రేమమయా ఊహల కంటెను అధికముగా దయ చేయు కృతజ్ఞతతో స్తు పాడదను నాయసు నా కై నీవు చేసిన మేళ్ళ కై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు నిజ రాక్ష కొడు విశ్వసించేదాను నిత్యము నిజ దేవుడు ఏ సో క్రీస్తని విశ్వసించేదాను నిత్యము నీ పాద సేవల మృతుకుటకై నీ వరము ప్రసాదించుము ీ పాద సేవలో మృతుకుటకై వరములతో అభిషేకించు ృతజ్ఞతి పాడదను నాయ నాద నాకై నీవు చేసి నాకై కోటి కోటి కృతలు కోటి కోటి కృతలు కోటి కోటి కృతలు థ్యాంక్ అక్క అందరికీ ప్రేజ్ దలా థ్యాంక్ యూ అమ్మ ప్రేజ్ దిలాడ్ క్యాథరిన్ సిస్టర్ ఈరోజు మన మధ్యలో ఉన్నారు కదా వాక్యం అందిస్తారు సిస్టర్ సూత్రమేనా పర ఉన్నత సరశక్తి మంతీవంగళ దేవ సర్వనంత తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇచ్చిన సమయం దీనం బట్టి నీకు స్తోత్రంలో తండ్రి ప్రభ నీ కృపల్లో ఉన్నాం నాయన మమ్మల్ని ఎన్నిక తీసుకున్న దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ని ఎంత కాచి కాపాడి భద్రపరిచి సజలు కలపెట్టుకున్న క్షేమంగా మాకు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలంలో యేసుప్రభ ఇద్దరు ముగ్గురున నామంట అక్కడ ఉంటారు యేసుప్రభ మా మద్దరున్న తండ్రి నీకు వంద తండ్రి ప్రభ ఇంత వరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మై పొందినారు ప్రభా అందరూ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన వాక్య చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీరు రాకడకై మిమ్మల్ని సిద్ధపరచండి ప్రభా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం మీరు రాకడక ఇష్టపరచుకోమని ఏమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మొదటి కొరంతీలు మొదటి అధ్యాయము మొదటి కొరంతీలు మొదటి అధ్యాయము మొదటి కొరంతీలు మొదటి అధ్యాయము నాలుగో వచనం చూసుకుందాము మరి ఇక్కడ పౌల్ భక్తుడు మరి కొరంతి సంఘాలతో మాట్లాడతా ఉన్నాడు మరి వాళ్ళకు శుభమని చెప్పి ముందుకు నడిపిస్తా ఉన్నాడు మరి దేవుని విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు అక్కడ వాళ్ళకు అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నాడు పౌలు అయితే ఇక్కడ పౌలు మరి సంఘంతో మాట్లాడతా ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో మీరు ఏ విధంగా జాగ్రత్తగా కలిగి ఉండాలా అనేది అక్కడ ఆత్మరూపకంగా మరి ఆయన మాట్లాడతా ఉన్నాడు నాలుగో వచనం నుంచి చూసుకుందాము క్రీసు చేస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ చెల్లించుచున్నాను ఇక్కడ క్రీసు చేస్తున్నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ చెల్లించుచున్నాను ఐ ఇక్కడ మరి ఆయన దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు పౌలు మరి సంఘం పట్ల కూడా మరి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన దేవుని కృపను బట్టి దేవుని మహిమను బట్టి చూడు దేవుని కృపను బట్టి అక్కడ నడిపింపబడ్డాడు మరి దేవుడి కృప ఉంది కాబట్టి అక్కడైనా బోధిస్తా ఉన్నాడు అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నాడు వాళ్ళకి మరి ఐదో వచ్చిన ప్రేర్తన గురించిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులై సిరి అయితే ఇక్కడ క్రీర్తను గురించిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన ఎందు మీలో మీరు ప్రతి విషయంలో ఆయన సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంతో జ్ఞానంలోను ఐశ్వర్యవంతులే కదా దేవుని ఉద్దేశంలో దేవుని కృపలో కదా క్రీర్తను గురించిన సాక్ష్యం మనలో దేవుని గురించి మనకు దేవుడు అనేకమైన విషయాలు దేవుని గురించి సాక్ష్యాలు మనకు అనేక విషయాలు తెలుసు కాబట్టి క్రీసును గురించిన సాక్ష్యం మనలో స్థిరపడినందున చూడు కదా దేవుని గురించిన సారము కూడా కదా మనం క్రీర్తు గురించిన సారము మనం ప్రవచన వరమని సారములు మనం తెలియజేస్తా ఉంటారు దేవుడు పౌరు భక్తుడు ద్వారా మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న క్రీసును గురించి సాక్ష్యం మీలో స్థిరపడినందు ఆయన మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులైతి కదా దేవుడు ఏమంటున్నారంట ఆయన ఎందు మనం ప్రతి విషయంలో మనం ఎట్లా ఉన్నామంట ఆయన ఎందు సమస్త ఉపదేశంలో జ్ఞానంలోనూ మనం ఐశ్వర్యవంతులమై తిని మరి నువ్వు ఉపదేశం చేసేటప్పుడు నువ్వు చాలా చాలా కలిగి ఉండాలా ఆయన ఎందు ప్రతి విషయంలో నువ్వు ఎట్లా ఉండాలా సమస్త విషయంలో కూడా నువ్వు ఉపదేశం చేసేటప్పుడే గాని కదా మనం ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండాలా మరి ఇంకా సమస్త జ్ఞానంతోనూ ఐశ్వర్యవంతులమై మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఐశ్వర్యవంతులము కానీ నువ్వు ఇదొకటి ఆలోచించాలా దేవుడు గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం దేవుడు అనేకమైన బయలుపరుస్తాడు దేవుని కృప మనలో ఉంది అధికముగా కదా దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి కోట్లాది వందనాలు ఈ ధన్యత ఎవ్వరికి లేదు భూమి మీద మనకి ఇచ్చిండే ధన్యత దేవునికి వందన సూత్రం చెప్పాలా కదా ప్రతి ఒక్క విషయం మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మరి అనేకమైన ఉపదేశాలు మనకు అన్ని అందజేయబడుతోంది దేవుడు మనకు ఈ లోకంలో జ్ఞానము కదా చాలా మందికి తెలియదు కదా దేవుడి విషయాలు తెలియదు కానీ మనం దేవుళ్ళ ఉండి జ్ఞానం ని సంపాదించుకున్నాం ప్రతిదినం దేవుని దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటున్నాం అనేకమైన ఉపదేశాల చేత దేవుడు చేసిన సాక్ష్యాల చేత మనం అనేకమైన విషయాలు తెలుసుకొని సమస్త జ్ఞానంతో మనము ఎట్లా అవుతున్నామంటే ఐశ్వర్యవంతులము కదా ఈ లోకంలో మనం ఐశ్వర్యంతర కాకపోయినా కూడా దేవుని అంటే ఎట్లా ఉన్నామంటే ఐశ్వర్యవంతులమైతిని అని పౌలు మరి అక్కడ వాళ్ళకు బోధిస్తా ఉన్నాడు వాళ్ళకు చెప్తా ఉన్నాడు మీరు ఎట్లా ఉన్నారంటే ఆ దేవుళ్ళ ఐశ్వర్యవంతులు అయిరి కనుక ఏ కృపావరము నందు లోపం లేక మీరు మన ప్రభు అయిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు కదా దేవుడు కృపవరం నందు లోపం లేక చూడు మనలో ఏముండాల ఏ లోపం నీలో ఏ కృపావరం అనైనాను ఏది లేకుండా కదా మనలో ఏ తప్పు లేకుండా నీలో కృతవరం ఉందా ఈరోజు దేవుడి నీకు ఇచ్చిన అవకాశం దేవుడు ఇచ్చిన దీ దీకు ఒక గిఫ్ట్ దేవుడు ఇచ్చిన ఒక బహుమానం కదా నువ్వు వేసునాంలో బ్యాప్తిజం పొందిన తర్వాత నువ్వు రక్షింపబడ్డ తర్వాత స్వీకరించిన తర్వాత దేవుడికి అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు నీ పరిశుద్ధాత్మ దేవుడు కదా పరిశుద్ధాత్మ చూడు ఆయన మనకు అనేకమైన పరిశుద్ధాత్మ అర్పింపబడ్డప్పుడు నీకు కొన్ని కృతవరాలు ఇస్తాడు కదా దేవుడు ఏం చేశాడు మనకు కృపావారాలు ఇచ్చినప్పుడు మనం ఏముండాలా జాగ్రత్త కలిగి ఉండాలా ఏమంటున్నాడు కనుక ఏడవ వచనంలో ఏ కృపావారము నందైను లోపము లేక ఏ కృపావారంతో మనలో ఏ లోపము కూడా ఉండనికి వీల్లేదు కదా మనకు అనేకమైన విషయాలు తెలుసు మనము అన్ని అనేక మీద కదా అన్ని తెలుసుకుంటున్నాము దేవుడు మనకు అనేకమైన దశల చూపిస్తున్నాడు మనం సేవలో వాడబడుతున్నాము అనేకమైన తెలుస్తున్నాయి చూసుకుంటున్నాం మన కృపవరం ఏ విధంగా ఉన్నా మనం ఏ విధంగా దేవులో మన ఐశ్వర్యవంతుల మీద కానీ ఏ కృపవలం నువ్వు లోపం లేక మీరు మన ప్రభువుని ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నాము మన నీలో కూడా ఏ లోపం లేకుండా నువ్వు దేవుని అందరూ ఎట్లుండాలంట జాగ్రత్త కలిగి ఉండాలా కదా ఏ లోపం నీలో లేకుండా నువ్వు ఎట్లుండాలా జాగ్రత్త కలిగి ఉండాలా మీరు మరి ఎట్లుండాలంటే లోపం లేక్ లేక మీరు మన ప్రభువులు ఏసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు చెప్పుడు దేవుడు రాకడా కొరకు మనం ఎంట్లేస్తున్నాం ఎదురు చూస్తా ఉన్నాం కానీ ఏ లోపం కూడా ఉండకూడదు ఏ పాపం కూడా ఉండకూడదు కానీ ఈ ఏది కూడా ద్వేషం బాగా ఈస కుళ్ళు కుట్ర ఏది కూడా ఉండనీకి వీలేదు ఆయన ప్రత్యక్షతలో నువ్వు నిలబడాలంటూ ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన ఎందుకు కదా ఈ లోకం లేనిది ఆశ్చర్యము నీ దగ్గర ఉంది జ్ఞానము ఐశ్వర్యము నీలో ఉన్నది దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఆనాడు సొంతము రాజు కూడా ఇచ్చింది కదా ఆయన అడిగింది ఇతరుల గురించి ఎప్పుడైనా కూడా మొరపెట్టలేదు వాళ్ళ మంచి కదా చని చనిపోవాలని వాళ్ళు ఇదైపోవాలా వాళ్ళ చెడ్డగా నువ్వు ఏది కూడా నువ్వు ఆశించలేదని సులభంతో మరి దేవుడు అక్కడ మాట్లాడతాడు కాబట్టి నీకు జ్ఞానం ఇస్తాను ఐశ్వర్యవంతుడు గ్రహం నీకు ప్రతి దాంట్లో దీర్ఘాయుష్యత కలగజేస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేసి చూడు ఈ రోజు కూడా మనకు దేవుడు ఏమిస్తున్నారంట మనకు జ్ఞానం ఇస్తున్నారు ఈ లోకంలో లేని జ్ఞానం మనకున్నది లోకంలో లేని ఐశ్వర్యము మనకున్నది అది ఎవరి వల్ల క్రీస్తు చేసు వలనే మనకు కలిగి ఉన్నది కాబట్టి ఎట్లు ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలా ఏ కృపావారం ఏ లోకం లేక నువ్వు నిలబడి ఉండాలంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్క క్షణం కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా ఎటువంటిలో నీలో ఉన్న ఏ లోకంలోగా ఉండకూడదు ఏ లోకం కూడా దేవుని అందు ఉండకూడదు నువ్వు ఆయన ప్రత్యక్షత కొరకును ఎదురు చూస్తా ఉన్నావు కదా ఏసు క్రీస్తు ప్రత్యక్షతకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నీలో ఏది కూడా కనబడకూడదు దేవుడు చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు మన ప్రభు ఆయన దినమందు నిరపరాధులై ఉండునట్లు కదా మనలో ఏ తప్పు కూడా ఉండకూడదు అంత వరకు ఆయన మిమ్మల్ను స్థిరపరచను కదా దేవుడు ఏం చేస్తున్నాడంట మనలో ఏ తప్పు పాపములు లేకుండా మనము ఆయన అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును చూడు మనలో ఏ పాపం లేకుండా దేవుడు కడిగి వేసిండు మళ్ళీ ఏదైనా తప్పు దేనికి అవకాశమా లేదు కదా తప్పు చెయ్యకూడదు కదా ఆయన ఎందుకు ఏ తప్పు లేదు మనలో కూడా ఏ తప్పు కూడా ఉండకూడదు కదా ఏ స్వార్థమైన మన జీవితంలో ఉండకూడదు మనం జాగ్రత్త కలిగి ఉండాలా దేవుడు అందుకే ఇక్కడ పౌలు వాళ్ళతోనే మాట్లాడుతా ఉన్నారు నువ్వు నీలో ఏదైనా వరం అది జాగ్రత్త కాపాడుకో ను ఏదైనా ఉపదేశం చేస్తున్నావా ను తెలుసుకుంటున్నావా దేవుని దగ్గర ను చదివేటప్పుడు నువ్వు మంచిగా చదువుతున్నావు దేవుంటుందా అన్ని తెలుసుకుంటున్నావు నువ్వు బోధించేటప్పుడు వేరేగా తయారైపోతుంది నీలోని ఆత్మ అది జాగ్రత్త కలిగి ఉండాలా ప్రతి దాంట్లో నువ్వు ఎదుటి వాళ్ళ కోసమే ఏ విషయంలో కూడా నువ్వు జాగ్రత్త నీ సొంత కోసమే కానీ ఎదుటి వాళ్ళ కోసమే కానీ ఇరుగు వాళ్ళ కోసమే కాని ఎటువంటి విషయంలో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే కదా మనము ప్రతి ఒక్క దాంట్లో ఆయన ప్రత్యక్షత కొరత నువ్వు ఎదురు చూసింది కదా ఆయన ముందు నిలబడిని తర్వాత కలిగి ఏ కృపావరం అంత లోపం లేక మీరు మన ప్రభు అయిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభు అయిన దినమందు మీరు నిరపరాధులై ఉండున్నట్లు నువ్వు నిరపరాధిగా జీవించాలి నీలో ఏ తప్పు లేకుండా నువ్వు జీవించాలి అంత వరకు ఆయన మిమ్మల్ని ఏం చేశాడంటే స్థిరపరుచును ఆయన సన్నిధిలో నేను నిలబెడతాడు మన ప్రభు అయిన యేసు అను తన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎట్లాంటి వాడు అంటే నమ్మదగిన దేవుడు ఆయన కదా ఆయన నమ్మదగిన దేవుడు కదా మన ప్రభు అయిన యేసుక్రీసు మన కుమారుని సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన ఉన్నాడంట ఆయన కుమారుని సావాసము ఆయన కుమారు సావాసంలో మనం ఉన్నమా ఆ అపోస్త బోధన సావాసంలో మనం ఉన్నమా కదా దేవుడు అనేకమైన విషయాలు వాళ్ళకి అక్కడ అపోసులకు తెలియజేస్తాడు కదా దేవుడు అనేకమైన విషయాలు అపోసులకు తెలియజేసిన తర్వాత అక్కడ దేవుడు అనేకమైన అద్భుతాలు వాళ్ళ జరిగిస్తుండు అందరూ తెలుసుకున్న ఈ పౌలు కూడా అనేకమైన విషయాలు తెలుసుకొని ముందుకు నడిపి నడిపిస్తూ ఆయన ఎలా ఉన్నాడంట మరి మన ప్రభువు ఏ అని మన తన కుమారుణ్ణి సావాసం మున్ ముందు దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మన దేవుడు ఎక్కడ ఉన్నాడంట నమ్మదగిన దేవుడు అందుకే దేవుడు ప్రతి ఒక్క విషయంలో అంటా ఉంటాడు ప్రతి దాంట్లో మీరు ఈ లోకంలో చాలా ఐశ్వర్యవంతుల మనం ఆయన మీద నమ్మకం ఉంచిన దాంట్లో మనం అనేకమైన విషయాల మీద అన్ని తెలుసుకుంటా ఈ లోకంలో లేని ఎవరికి అర్హత మన దేవుడు మనకు అనేకమైన ఆయన విషయాలు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు కదా ఈ లోకము నశించిపోతుంది కానీ దేవుడు నిత్యము నివాసంలో మనం కలిగి ఉంటాము కదా కానీ దేవుడు అంటున్నారు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలా మళ్ళా పౌరుడు వాళ్ళకి అనేక విషయాలు చెప్తా ఉంటారు ఇరవై ఆరా వచ్చు నమ్ములు అంటాడు సహోదరారా సహోదరులారా తెలిసిన పిలుపునకు చూడుడి దేవుడు మనల్ని పిలిచిండు ఏ విధంగా పిలిచిండో మనము జాగ్రత్తగా మనము పరిశీలించాలా మన పిలుపుని మన ఏర్పాటును మనం ఏ విధంగా ఉన్నాం మనం దేవుని దగ్గర జాగ్రత్త కలిగి చూసుకోవాలా కదా సహోదరు ముందు పిలిచిన పిలుపును చూడుడి మీలో ఏక రీతిని జ్ఞానులైనను ఏమంటున్నాను జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరి ఏ శరీరో దేవుని ఎద్దుట అతిశయపడకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అదుడుగా ఇక్కడ దేవుడు మరి సౌరు భక్తుడు దగ్గర చెప్తా ఉన్నాడు కదా ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారంట తొగదులారా మిమ్మల్ని పిలిచిన పిలుపున చూడుడి మీలో లోకరీతిని కదా ఈ లోకరీతి చూసిన జ్ఞానం అయితే ఎలా ఉందంటే జ్ఞానులైన గనులైన గొప్ప వంశముడు వారైనను అనేకులు పిలవబడలేదు పిలిచింద్రా దేవుడు పిలవలేదు గనులు పిలువలేరు గొప్ప వంశములు వారని ఎవ్వరిని కూడా ఎవ్వరు కూడా అనేకును ఎవ్వరిని కూడా పిలవలేదు దేవుడు ఏ శరీరో దేవుని ఎదుట అతిశయపడకుండున్నట్లు ఏ శరీరం కూడా ఆయన ఎందు అతి చేయపడకుండా జ్ఞానులైన సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరు ఏర్పరచుకున్నంట ఈ లోకంలో వెర్రి దేవుడు ఏర్పరచుకొని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఈ లోకంలో ఎవరి కోసం వచ్చే కొరకు వచ్చిండు మరి ఎవరి కోసం అంటే పాపుల కొరకే ఈ లోకానికి వచ్చిండు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వెర్రి జ్ఞాన లోకంలో జ్ఞానాల కన్నా మరి వెరి వాళ్ళని ఏం చేశాడో దేవుడు ఏర్పరచుకొని కదా చాలా మంది సాక్షాలు అనేకమైన విషయాలు కదా అనేకమైన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసిన ఎన్నో మనం విన్నాం కదా ఎటేంటో ఈ లోకంలో తిరిగే సమస్యల్లో బాధల్లో చిక్కులో ఇబ్బందుల్లో అనేకమైన క్వింగి కృషిస్తూ ఆ ఏకైక విచారణతో చావు మరణానికి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ కొన ఊపిరి పట్టుకొని బైకి లేపినప్పుడు వాళ్ళ ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు దేవుడు కదా అనేకమైన ఆశ్చర్యకార్యాలు ఎక్కడ లేని సాక్ష్యాలు అక్కడ మనకు వినబడతా ఉంటాయి ఎందుకంటే దేవుడు మరి డబ్బు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకు ఏమైనా ఆదరణ దొరుకుతుందా లేని వారికి దొరకట్లేదు కానీ ఏసు ప్రభు దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్తారో వాళ్ళు జ్ఞానవంతులుగా దేవుడు ఎన్నుకొని తీసుకుంటాడు బలహీనులైన వారు ఎట్లయినారట బలవంతులై ఉన్నారు చూడు దేవుడు మరి ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతూ జ్ఞానులు సిగ్గుపరచుటకు కదా లోకంలో ఉన్న వారు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు వెర్రి దేవుడికి అవసరం కదా ఈరోజు మనం అనేకమైన విషయాల రోడ్ల మీద అనేక మంది ఉంటాం కదా వెర్రిగా కనబడతా ఉంటారు వాళ్ళకి ఏమి తెలియదు కదా రోడ్ల మీద ఉండిపోతా ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు బట్టలు సరిగా ఉండవు వాళ్ళకి జ్ఞానం సరిగ్గా ఉండదు కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు ఎట్లా అంటే వాళ్ళని బలహీనం చేసిన ఎవరు సైతాను వాళ్ళు కూడా దేవుని రక్షణకు వస్తే దేవుడు మనకన్నా ఎక్కువ జ్ఞానం వాళ్ళకు ఉంటదని వెళ్తుంటే దారి పొడుగు కనిపిస్తుంటే వాళ్ళకి అదే అనిపిస్తుంది వీరు యేశుప్రభు దగ్గరికి వస్తే ఇది దేవుడు ఎంత ఆశీర్వాదిస్తాడు వీరు యశుప్రభు దగ్గరికి వస్తే దేవుడు ఉన్నత స్థాయి నిలబెడతారు కానీ సైతాన్ వాళ్ళని అంచారులు అట్లా పెట్టేసిన ఎందుకంటే ఆయన రాజ్యాన్ని కట్టనీయకుండా భూమి దేవుణ్ణి స్థాపించకుండా భూమి మీద సువారు తప్పు వాడుకోకుండా చైతన్యం అనేక మందిని ఏం చేస్తుంది బలహీనం చేస్తాడు కదా ఈ లోకంలో కదా ఎవరైతే బలహీనలు దేవుడు వాళ్ళని ఎన్నుకుంటా ఉంటాడు బలవంతులు జైని దేవుని ఏర్పాటు దేవుని సంకల్పము దేవుని చిత్తము ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నా లేని వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు ఎంత కొన్న ఊపిరి మీద దేవుడు అక్కడ జీవం పోసి పైకి తీసుకొని వస్తాడు ఎందుకంటే దేవుని ఏర్పాటు దేవుని కృపా ఇంట్ల పట్ల అట్లా ఉంటది కానీ చాలా మంది గ్రహించరు కదా వాళ్ళకి లోకస్తులకు అర్థం కాదు మనం అనేకమైన ప్రాంతాలలో ఇండ్లలోకి వెళ్తూ ఉంటాం సుమార్త చేస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని కృపలైన ఇంట్లో మనం అడుగు పెట్టాము దేవుని చిత్తం మనం అక్కడ అడుగు పెట్టాం కానీ అక్కడ సైతాను అనేకమైన అనుసర్లు పెట్టుకొని వాళ్ళు అంచేస్తూ ఉంటది అక్కడ ఏం వెళ్ళకుండా కానీ మనం ఎప్పుడైతే బంధిస్తామో ఎప్పుడైతే దాన్ని తొక్కి వేస్తామో అక్కడ కుటుంబానికి విడుదలస్తుంది ఆ కుటుంబానికి మనము అధికారం పొందగలుగుతాం ఎందుకంటే దేవుడు అట్లా చెప్పి మనకిచ్చింది అధికారం అందుకే మనలో దేరదాన్ని ఎదిరించేటప్పుడే కానీ దేర వాళ్ళకి చెప్పేటప్పుడే నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేసుకోవాలా జాగ్రత్త చేసుకోవాలా పౌల భక్తుడు చెప్తుంటాడు ప్రతి ఒక్క దాంట్లో మరి నువ్వు కూడా దేవుని దగ్గర ఉన్నావు నువ్వు కూడా దేవుని తెలుసుకున్నావు నువ్వు కూడా కొనా ఊపిరి ఎన్నో బాధలో చిక్కులో ఉన్నావు నుంచి బయటకు వచ్చినావు కదా ఈరోజు దేవుళ్ళ రక్తంలో కడగబడ్డావు పరిశుభరచబడ్డావు నీకు అన్ని కదా అన్ని చూసుకున్నావు నువ్వు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు అయినావు తెలుసుకున్నాం కానీ ఇప్పుడు బలహీన పట్ల వెళ్ళినప్పుడు వాళ్ళకు సువార్త ప్రకటించాలా వాళ్ళను కూడా బలవంతుడిగా దేవు సంఖ్య తీసుకొని రావాలా అది మన బాధ్యత అందుకే దేవుడు వేరే ఎన్నుకున్నాడు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు ఎవరైతే ఈ లోకంలో బలహీనులై ఉంటారో వాళ్ళని బలవంతుడిగా చేయనికే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అందుకే దేవుడు బలహీన ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు దేవుడు వాళ్ళని సమకూర్చుకొని ఏర్పరచుకున్నాడు ఆయన వీళ్ళంతా నా అని మనం అనుకుంటాము బలహీనుడు వాళ్ళకి ఏం తెలియదని కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన కుటుంబం కోసం మొర వాళ్ళు దేవుని ఎన్నికలో మంచి అద్భుతాలు ఆర్చరణ శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తాడు మన ప్రార్థన ద్వారా ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఈ లోకంలో ఉన్న ఎవరే ఎంత గొప్ప దానికి ఎంత ఉన్న డబ్బున్నా హోదా ఉన్నా జ్ఞానం ఉన్నా ఐశ్వర్యం ఉన్నా కూడా వాళ్ళు ఏది చెయ్యలేరు కదా ఈ లోపల ఉన్నా కూడా వాళ్ళు ఎన్నెన్నో ఉన్నత స్థాయిలో ఉన్నా పదవులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏసు గురించి తెలియదు ఎందుకు అంటే సత్యం వాళ్ళకు గ్రహింపబడలేదు ఎందుకు అంటే వాళ్ళకు గుడ్డి నేత్రం అయిపోయింది ఈ రోజు నువ్వు ఈ కుటు ఈ ఈ గోత్రంలోకి ఈ లోకాసులోకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకు ఒక ఆశ్చర్యం జరుగుతుంది ఎందుకంటే నా జీవితంలో జరిగిందే అది మా ఇంటి విషయాలలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుకంటే మేము ఒక హిందుస్గా ఉండే నేను నా పెళ్లి చేసుకున్న దగ్గర దగ్గరికి వెళ్ళి ఒక అడిగినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినారనమాట ఎందుకు నీకు ప్లేస్ ఉన్నది కదా మీరు ఎందుకు హిందుస్ కదా మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చినారు అంటే మా పెళ్లి జరగాలని మీరు హిందుస్ ఉన్నప్పుడు ఇందట వేస్తారు ఫ్రెండ్లీ అన్నప్పుడు నేను ఆ చర్చ్కి వెళ్ళి ఆ ఇంటి దగ్గర భక్తు చర్చ్ ఆ సంఘం అక్కడ పోయి అడిగినప్పుడు ఇక్కడనే పెళ్లి జరగాలని మా ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళవి అడుగుతా వాళ్ళు ఆశ్చర్యపోయినారు ఎందుకంటే మీరు హిందుస్ కదా మీరు అన్ని పూజలు చేస్తారు కదా మీరు మా దంటే ఇట్లా పెళ్లి చేశారంటే మా చెల్లెళ్ళు ఇలా మారిపోయినారు అందుకే ఇలా పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారు పలానా మనుషులంటే వీళ్ళు ఎందుకంటే వాళ్ళకు మార్పు జీవితం క్రైస్తవులకి ఈ రోజు నేను ఈ హిందూస్లకేళ్ళు వచ్చిన ఇంత భయంకరమైన దాంట్లోకే నేను బయటకు వచ్చినంటే వాళ్ళకు ఆశ్చర్యం ఎందుకంటే దేవుడు వెరివాలని ఎన్నుకున్నాడు కదా దేవుడు వెరివాలని ఎన్నుకున్నాడు కదా దేవుడు జ్ఞానం ఎన్నుకున్నాడా కాదు ఇందులో ఒక గొప్ప వంశం కూడా ఎవ్వరిని కూడా దేవుడు అంటున్నాడు అందుకే బలిహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మనం ఒకసారి గ్రహించాలా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఏర్పరచుకున్నాడని కానీ ఈ లోకంలో జ్ఞానులని ఉన్నత చదువులని ఉన్నత స్థాయిలో డబ్బును హోదా ఇవన్నీ పనికిరావు దేవుని అందు కదా అతిశయపడనిక వీలు పడదు ప్రతి ఒక్కటి కూడా దేవుని అంటే మనం అతిశయపడాలా ఈ లోకంలో ఏది కూడా మనం అతిశయించకూడదు అది వ్యర్థము అది వేస్తూ ఈ రోజు ఉంటది రేపు వెళ్ళిపోతుంది నువ్వు అతిశయించడానికి వీలు అని ఎందుకు చెప్తాడంటే నీ సేవా జీవితంలో పనికి రావు నువ్వు ఎక్కలన సువార్తకు వెళ్ళు చాలా పనికి రావు అందుకే నీ కృపావరంలో ఏది కూడా లోపం ఉండకూడదు ఇవే నేను లోపం అంటేనే ఇవి దేవుడు మనకు అన్నీ తెలియజేస్తా ఉన్నాడు జ్ఞానుని సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్ ఏర్పరచుకొని ప్రతి ఒక్క బిడ్డని ఏర్పరచుకున్నాడని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు నేనే కదా మనుషులు కాదు ఏర్పరచుకుంది సంఘంలో పోతే మన అంటారు కదా చాలా విషయాలలో మనం అనేకమని నా సన్నిధికి వచ్చే నా చర్చకు వచ్చే నువ్వు అన్ని తెలుసుకున్నావు నా చర్చకు నువ్వు అన్ని నా దగ్గరనే నువ్వు దాకితం పొందిన నా దగ్గర రక్షింపబడ్డావు నువ్వు నా దగ్గరనే బలపడ్డవని కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను ఏర్పరచుకున్నాను దేవుడే ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్క బిడ్డని మనం అతిసేపటికి వీలు పడదు అందుకే బావులా అని ప్రతి ఒక్క చేట కూడా అతిసేపడికి కారణం కాదది ఆ దేవుడు ఒకడే మయమ పొందాల ఆయనకే కలగాల ఘనత అందుకే దేవుడు ఏమంటున్నారు కలిగి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని ధృవీకరింపబడిన వారిని ఎన్నిక వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ప్రతి ఒక్కరు ఏర్పరచుకోడంట ఎవరైతే మనం అంటాం కదా దేశాని ప్రతి అట్లా అనేక దింపడదు అందుకే నోరు జాగ్రత్తగా ఉచ్చరించాల జాగ్రత్తగా మాట్లాడాలి విషయంలో మనం సేవకులం ప్రార్థన పరులం అన్ని అభిషేకం పొందుకున్నాం మనలో కృపా వారాలు ఉన్నాయి మనకు జాగ్రత్త పడాలి కూడా చిన్న చూపు చూడడానికి వీలు పడదు ఎందుకంటే దేవుని దృష్టంలో వాళ్ళు గనులు మనకన్నా బల వాళ్ళు మనం ఈ లోకంస్థలను చూస్తాం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు మనం అనుకుంటాం కానీ దేవుల్లో ఉండే వాళ్ళు ఎంతగానో దేవుడు ఎంతగానో ప్రేమిస్తారు వాళ్ళని ఏర్పరచుకుంటూ మనకన్నా కదా నిన్న మన వాక్యం చూస్తే ఈ ఈ ఈ తరం వాళ్ళు ఇది విన్నారు వచ్చే తరం వాళ్ళు వింటారని అన్న ఎప్పుడు చెప్తుంటాడు ఎందుకంటే ఈ తరం వాళ్ళు తెలియదు మన ఎక్కడన్నా బలవంతుడు బయలుదేరుతున్నారు దేవుడు లేపుతున్నా లోకంలోకి వెళ్ళి బలవంతుడుగా దేవుడు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా ఇప్పుడు నీకింత తెలిసినా ఈ రోజు నువ్వు ఏది పాటించకపోయినా నువ్వు ఏది అమలు పరచకపోయినా దేవుళ్ళో నాటింపకపోయినా కూడా పాటించకపోయినా కూడా ముందు ఒక తరం వస్తుంది అది పాటిస్తుంది అది నెరవేరుస్తుంది ఘనంగా తయారవుతుంది ప్రత్యక్షత కొరకు ఎందుకంటే ఈ లోక మనకు వినము చెయ్యము కానీ ఒకటి వస్తుంది అది వింటది పాటిస్తుంది నెరవేరుతుంది దేవుని మైమపరుస్తుంది ఎందుకంటే ఎవరు కూడా చిన్న చూపు చూడనికి వీలు పడదు అని దేవుడు మనకి ఇక్కడ మాటకు తెలియజేస్తా ఉన్నాడు మనం జాగ్రత్త ప్రతి ఒక్క విషయంలో కూడా మనము వెనకడు చేయద్దు దేవుని విషయంలో ఇంకేమంటుండో మొదటి కొరంతీలు ఆరో అధ్యాయము మొదటి కొరంతీలు ఆరో అధ్యాయము పరిహేడవచనము పరిహేడవచనము అటవలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఉన్నాడు ఈ రోజు నువ్వు దేవునితో సాగతం చేస్తున్నావా దేవునితో ఉంటున్నావా అటవలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారత్వమును దూరంగా పారిపోడి జారత్వములకు ఎట్లుండాలంటే దూరంగా పారిపోవాలా మళ్ళీ ఎటువంటి జాగత మనలో ఉండడానికి వీలదు ఎటువంటి మనలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడికి అసహ్యము మనలో ఎటువంటి జాగ్రత్త ఉండడానికి ఆయనకు ఇష్టం ఉండదు ఎందుకంటే దేవుడు ఏకాత్మ అందుకే నువ్వు ఏకాత్మ లాగనే జీవించాలి ఆ పరిశుద్ధాత్మ చేతను కదా నీలో ఎటువంటి జాగ్రత్త ఎటువంటి పాపము పాపం వి ఎటువంటి లోబడనికి వీల్లేదు కదా అనేకమైన తట్టు తిరగనికి వీలు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మనకి అటువల్ల ప్రభుత్వం కలుసుకున్నవాడు మరి వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు ఆయనతో సావాసం కలి కలిగినవా ఆయనతో ప్రార్థన కలిగునవా ఆయనతో ఈ రోజు ఏ విధమైన సంభాషిస్తున్నవో దేవుడితోని నువ్వు ఎట్లుండాలా జారతనకు దూరముగా పారిపోడి మనుషుడు చేయ ప్రతి పాపమును దేహములకు వెలుపలై ఉన్నది కానీ జారతం చేయువాడు తన సొంత శరీరంనకు హానికరంగా పాపము చేయుచున్నాడు దేనికి తన శరీరానికే పాపము కదా దేహమునకు లోపల ఉన్నది ఏ పాపమైన మనుషుడికి చేయి ప్రతి పాపం ఎత్తుందంట లోకంలో లోపల ఉందంట దేహంలో వెలుపల ఉన్నది కానీ జారతం చేయవాడు తన సొంత శరీరంలోకే హానికేం తీసుకుంటున్నంట హానికరంగా పాపము చేయించున్నాడు కదా శరీరానికి పాపంగా చేసుకుంటున్నావు హానికరంగా ఈ రోజు నాకు రోగాలు వచ్చినాయి కట్టాలు వచ్చినాయి బాధ వచ్చిందని దేవుళ్ళన్ని తెలుసుకొని కూడా నువ్వు హానికరంగా చేసుకుంటున్నావు ఈ శరీరాన్ని ఏం చేసుకుంటున్నావు పాపంగా తయారు చేసుకుంటున్నావు ఈ జారవం వల్ల జారత్వం అనేకమైన పాపము చేపిస్తుంది నీలో ఎటువంటి పాపం ఉండదు నీ ఏది కూడా ఉండడమో నాకు లేదు అంటున్నాడు దేవుడు ఆయన ప్రత్యక్షత అయినప్పుడు ఆయన ముందు నిలబడాలను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలన్నా కదా ఇక్కడ ఏమంటాను సొంత శరీరంలోకి ఏం చేసుకుంటున్నాంటే హానికరంగా చేసుకుంటున్నా పాపం వల్ల చేయొచ్చున్నాడు కానీ దేహం ఎవరిది అది దేవుడిది కదా మరి దేవుడు పాపం ఎట్లా చేసుకుంటున్నావు నువ్వు ఇట్లేమంటున్న పంతొమ్మిదో వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా మీరు మర్చిపోయినారా ఈరోజు శరీరాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారట్లా ఈ దేవుడు నివాసం చేశాడు కదా నీ దేహంలో మరి నీ శరీరం ఆలయమైనప్పుడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో మనల్ని కృపవరాలు ఉన్నాయి కదా మీరన్నిట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అది ఆలయమై ఉన్నది కదా ఆయన కొరకు ఈ రోజు పశుదాత్మ లేదా నువ్వు ఎంతో పోరాడినావు దేవదర ఎంతో గోదాడి పరుశుదాత్త పొందినాక నువ్వు ఏం చేస్తున్నాము ఆయన ఆలయానికి ఆరాజ్ చేసుకుంటున్నామా మనము ఈ లోకానుసారమైన జారత్వం పెట్టుకొని ఇంటి ఎటువంటి పాపము జారకం ఒక్కటే కాకుండా అనేకమైన పాపాలు నీళ్ళు వాంచన కలిగినప్పుడు అది ఏమైపోతుందంటే నీ శరీరము హానికరమైపోతుంది కదా పాపంగా చేసినప్పుడు అది ఏమైపోతుంది హాని అయిపోతుంది అది రోగమైపోతుంది ఆ పాపమే ఆ రోగం అయినప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు నువ్వు నక్కే పోవాల్సిందే తొందరగా ముగించిపోతుంది నీ కాలము మరి ఆయన చిత్తాన్ని ఎప్పుడు నేరే వేరుస్తావు ఎందుకున్నా అంటున్నాడు ఆయన ఏర్పరుచుకున్నాడు దేవుడు నువ్వేం ఏం చేస్తున్నావు నీ సొంత కార్యాల కొరకు నీ పాప చేస్తా ఉన్నావు నీ మరి ఆయన చిత్తాన్ని ఎప్పుడు నేరే దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రతి ఆ పాపంలో నువ్వు ఉన్నావు కదా దేవుడు ఏర్పట్టుగా అభిజ్ఞానంలో నువ్వున్నావు కూడా ఈ రోజు రక్తంలో కడగబడ్డం కదా దేవుడు మనకు అనేక మనకు ఇచ్చింది కదా దేవుడు మనకు అన్ని విషయాలు తెలిసినాక కూడా మళ్ళా మనం ఎందుకు పాపం చేయాలా ఆయన శరీరాన్ని ఎందుకు మనం పాప తిప్పుకోవాలా ఈ దేహాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు వచ్చే చిన్న మాటకు కూడా దేవుడు సహించడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మనం కూడా అతి పరిశుద్ధంగా జీవించాలా మళ్ళీ ఎటువంటి లోపం ఉండడానికి వీలేదు ఎందుకంటే ఆయన రాక సమీపంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలా మరి ఎదురు చూస్తున్నావు కదా ఏ విధమైన పాపం చేసుకుంటే ఎదురు చూస్తావా దేవుణ్ణి దేవుడు శృతించుకుంటే ఇక్కడ పాపం చేస్తావా నువ్వు అట్లా వీలు పడదు అంటున్నాడు పౌలుడు ఇక్కడ సంఘాలతోని దేవుడు గట్టిగా మాట్లాడతా ఉన్నాడు ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు పాపాన్ని ఖండిస్తున్నాడు పౌలు అక్కడ ఎటువంటి పాపం ఉండడానికి వీలేదు ఆయనది రాకడకుండా మనం సిద్ధపడాలా అంటే సంఘాలు ఏ విధంగా సిద్ధంగా పడాలా మన శరీరాలు ఏ విధంగా సిద్ధపడాలా దేవుని కొరకు అన్నప్పుడు అనేకమైన విషయాలు పావులు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు మరి ఈ రోజు మనము జాగ్రత్త కలిగి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారణం ఎవరు చొత్తున్నారు ఇది దేవుని సొత్తు ఇది ఆయన కొరకు ఏర్పరచబడ్డది ఆయన కొరకు ఇది మైమ పరచబడాలా భూమి మీద ఆయన మైమ పొందాలంటే భూమి మీద ఇది మనం ఎంత జాగ్రత్త కలిగి ఉందా శరీరంలో నీ కృపవారాల్లో నీ ఆత్మ విధానంలో నీ పశుద్ధాత్మలోను ప్రతి ఒక్క దాంట్లో కడగబడినప్పుడే నీలో ఉన్న పాపమంతా వెళ్ళిపోతుంది అప్పుడే నీ పశుద్ధాత్మని దగ్గరికి సాహసంలో పాల్పొందిన వాడి ఆయన స్వాసంలో లేకపోతే నువ్వు ఎటువంటి అయినా పాపం చేయనికి దేవుడు మరి నీకు అపజపిస్తా ఉంటాడు ఎందుకంటే నీలో పరశుద్ధాత ఖచ్చితంగా ఉండాల ఖచ్చితంగా ఉంటేనే పాపం పోతుంది నువ్వైనా మళ్ళా పాపం చేస్తున్నావంటే మరి దేవుడే నీకు ఏం చేయాలో తగినది దేవుడే నీకు చేస్తాడు ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు మళ్ళీ నీళ్ళు పాపం చేయనికి దీలు ఎందుకంటే ఆయన ఆయన ఎందు నువ్వు నిలకడగా ఉండలేవు ఆయన ఎందు కూడా నువ్వు నిలబడికి అర్హత ఇయ్యాడు ఎందుకంటే దేవుడు ఒక్కసారి చెప్పినాక నువ్వు మళ్ళా పాపం చేస్తే మళ్ళీ ఏం చేయగలుగుతాడు దేవుడు చెప్పండి మళ్ళా పాపం చేస్తావా మళ్ళా తిరిగి దేవుడు ఒక్కసారి చెప్పినప్పుడు ఆయన మాటకు మనము కట్టుబడి ఉండాలా లోబడి ఉండాలా కదా మనం మనుషులము దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలిసినప్పుడు మళ్ళా పాపం చేయదు మన జీవితంలో పాపమైన జీవితం చాలా ఎందుకంటే వాడు తీవ్రంగా పనిచేస్తుంటాడు మనుషుల ఉండి కాబట్టి అవన్నీ కొట్టివేసుకోవాల మన ఆత్మీయ జీవితంలో పనికి రావు ఎటువంటి అయిన పాపాని మనము తొలగించుకోవాలా ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మకు ఆలయమైనది మన శరీరము ఆయన నివాసం చేసేవాడు మన హృదయాలలో మనం అందుకే ఆయన ఎందు మనం ఎట్లుండాలా జాగ్రత్త కలిగి ఉండాలా అయితే రోమరాసిన పత్రిక నాలుగో అధ్యాయము రోమరాశన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో ఆవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను ఇక్కడ పౌలు రోమాల ఇదే విషయం చెప్తా ఉన్నాడు ఆ దేవుని వాగ్దానం గురించి సందేహింపక నీకు ఆ కూడా వస్తూ ఉంటుందా దేవుడు అదే ఖండించమంటున్నారు ఆవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు కదా మాట ఇచ్చే నెరవేర్చే దేవుడు అని మనం ఇంతకు ముందే చూసుకున్నాం కదా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన నమ్మకస్తుడు కదా మన దేవుడు నమ్మకస్తుడు ప్రతి ఒక్కదంటే ఆయన బలవంతుడు మన దేవుడు కదా అందుకే దేవుడు ఏమంటాడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము దేవుని నీకేం వాగ్దానం చేశాడు నీకు అనేకమైన విషయాల దగ్గర ను రక్షింపబడ్డం నుంచి ఇంతవరకు దేవుడి నీకు అనేకమైన అవ్వానాలు చేసింది కదా అనేకమైన విషయానికి బయపరిచిండు బయపరచలేరా బయపరిచిండు అన్నీ చూపించిడు అవు నువ్వు దేవునకి విచ్చిడు అవును చూపించిండు ఆ వాగ్దానము నువ్వు సందేహింపక ఆ వాగ్దానం సందేహింపచ్చు సందేహింపనికి వీలు పడదు ఇంకేమంటూ దేవుని మయమపరిచి ఆయన వాగ్దానం చేసినదని నెరవేర్చటకు సమర్థుడు రుడిగా విశ్వసించి విశ్వాసం బలము పొందదవు కదా ఇక్కడ ఏం చేస్తుంది నువ్వు బలము పొందినవు కదా దేవుడు ఎందు నీకు బలం ఇస్తా అంటున్నాడు నీకు నువ్వు ఇచ్చిన దాన్ని అది నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాల దేవుని మైమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడ అని నువ్వేం చేయాలంట ఆయన చేయగల శక్తి దేవుడు సమర్థుడు మన దేవుడు కదా గొప్ప దేవుడు సర్వశక్తి ఆయనకు అసాధ్యమ ఏది లేదు చేయగల శక్తి గొప్ప దేవుడు సమర్థుడు రుడిగా విశ్వసించి ఖచ్చితంగా నువ్వేం చేయాలా విశ్వసించి విశ్వాసం వలన బలము నందడవు నువ్వు బలము పొందాలంటే ఈరోజు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన వాంధన నెరవేర్చబడాలంటే నువ్వు గట్టిగా నమ్మాలా విశ్వాసము కదా మన విశ్వాసం వలనే మనం అనేకమైన విషయాలను జయించగలుగుతాం ప్రతి ఒక్కదాన్ని మనం జయించగలుగుతాం ఇది దేవుడు చేశాడని కదా మనకు నమ్మకం అది పొందాలా అప్పుడే దేవుడు నీకు అనేకమైన విషయాలలో గొప్పకారం చేస్తాడు బలము నందదవు అందుచేత అది అతనికి నీతిగా అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు కాదు కానీ మన ప్రభు అయిన ఏస్తును నుండి లేపిన వాణి విశ్వసించిన మనకును ఎంచబడనని మన నిమిత్తం కూడా వ్రాయబడెను అలానే ఎవరి గురించి రాయబడ్డదంట మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మన ప్రభు ఎనేసి కృషి మృతులో నేను విశ్వసించిన మనకు కూడా ఏమైందంట అది ఎంచబడని మన నిమిత్తము మన నిమిత్తము రాయబడను మన అది రాయబడింది కదా దేవుడు ఆయన విశ్వాసం చేశా ప్రతి ఒక్క దాని మృతులో నేనే ఎందు ఆయన విశ్వాసము ఎప్పుడైతే నువ్వు పెట్టినవనుకో ప్రతి ఒక్క దాని నిమిత్తము ఆయన ఏం చేశాడంట ప్రతి ఒక్కటి కూడా దగ్గర చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కడి ఉన్న ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతుడుగా తీర్చబడుకై లేపబడెను ఎవరి కొర కంట ఆయన మన అపరాధము నిమిత్తము మన పాపాల నిమిత్తము కానీ ఏం చేస్తుంటే నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడుకై మనను ఏం చేస్తుంటే నీతిమంతుడు తీర్చబడుకై ఆయన లేపబడేను మన కొరకే ఏది చేసినా మన కొరకు దేవుడు ఎంతగానో త్యాగం చేస్తున్నాం మరి ఆయన కొరకు మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాం ఏ విధంగా జీవించగలుగుతున్నాం ఏ లోపం లేకుండా పరిశుద్ధంగా ఉండా సృతించాలా ఆయన మహిమపరచాల ప్రతి ఒక్క మనం జాగ్రత్త కలిగి ఉండాలా మళ్ళా పాపం ఉండడానికి వీల్లేదు అందుకే మనం ఏం చేయాలా దేవునికి మనం మొర పెడుతున్నాం విధంగా మొర పెడుతున్నాం మళ్ళీ ఎటువంటి ఏ విధంగా ఉన్నది జాగ్రత్త కలిగి ఉండాలా మళ్ళ ఎటువంటి లోపం లేకుండా మనము దేవుని ముందు మనం నిలబడాలా సాక్షిగా కాబట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న ఏ కృపవనంద లోపంలో మనం మన మధ్యలో ఏది కూడా లేకుండా మీరు మన ప్రభువు యత్కృత ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నారు మనము ఏ లోపం లేకుండా మనము ఆయన ఎదురు చూడాలా ఆయన మన కొరకు ఆయన బలి అయిండు మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు మన కొరకే ఆయన లేచిండు కదా దేవుడు మన కొరకు పద ప్రతి ఒక్కటి మనకు భూమి మీద అనేకమైన అధికారం మనకు కలగజేసిండు ఈ లోకంలో ఏది కూడా మనని ఈ లోకంలో ఏది కూడా మనని కదా మనకు రక్షణ కలగజేయలేదు ఈ లోకంలో ఏది కూడా మనకు పరలోక రాజ్యాన్ని చెయ్యలేదు ఈ లోకం ఏది కూడా చెయ్యలేదు కదా చెయ్యలేదు చెయ్యదు కూడా కాబట్టి దాని మనం తిరగొద్దు మనలో ఏమైనా ఎటువంటి పాపం ఉంటే మనము తొలగించుకోవాలా మనల్ని ఎటువంటి లోపం లేకుండా సహాయపడాలా అయిన కొరకే మనము మొరపెట్టాలా ఆ నిజమైన రక్షకుడు కొరకు మన నీతి సువార్తను ప్రకటించాలా ఆయన ప్రత్యక్షత మన దగ్గరలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అనేక మంది తీసుకొని రావాలా ఈ లోకంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట మరి వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు పాపల కొరకు లోకానికి వచ్చిండు కాబట్టి మనము పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా ఇది ఈ రోజు మన శరీరము మన సొత్తు కాదు అది దేవుని సొత్తు అయి ఎందుకంటే రక్షింపబడ్డప్పుడు ఇప్పటి వరకు ఇప్పటికైనా ఆయన సొత్తు అయిపోయింది ఎందుకంటే ఆయన సొంత రక్షకులను స్వీకరించిన కాబట్టి ఈ సొత్తును కాబట్టి ఆయన సొత్తు కాబట్టి మనం ఏం చేయాలా ఆ పరిశుద్ధాత్మకు మనం ఆలయమినాం కాబట్టి మనం జాగ్రత్తగా కలిగి ఉండాలా మరి ఆయనను కలిగి మనం సేవించాలా ఆరాధించాలా కాబట్టి మనము చిన్నవాక్యముడు దేవుడు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతడా సరశక్తివంతుడా జీవంగల దేవ నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇంతవరకు వాక్య చెత్తం మమ్మల్ని ఎంతగానో బలపర్ష దేవానికి వంద మళ్ళా ఎటువంటి లోకం లేకుండా యేసుప్రభ సహాయపడండి మన ఎటువంటి చిన్న పాపం క్షమించండి నాయన తండ్రి మమ్మల్ని ఎంతగానో ఇచ్చించిన ప్రభ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మళ్ళీ ఎటువంటి గర్వం లేకుండా సహాయపడండి మన యేసుప్రభ మాకు ఎటువంటి కోపం లేకుండా యసుప్రభ మళ్ళీ స్వార్థం లేకుండా సహాయపడండి ప్రభ ఈ లోకంలో యసుప్రభ మమ్మల్ని యేసుప్రభ వెర్రిగా వెర్రివారుగా ఉన్నప్పుడు ఏసు ప్రభ మీ బలహీనంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభావ అందుని బట్టి నీకు స్తోత్రం ఇటువంటి జీవితంలో ఎంతో మంది ఉన్నారు ఆయన వాళ్ళు కూడా ముందు ప్రకటన చేయాలి దేవ సంధికి తీసుకొని రావాలా ఏశు ప్రభానికి వందనాలంటే చేయండి వాళ్ళ ఎటువంటి పాపం కూడా సహాయపడండి ప్రభావ అయ్యా ఈ శరీరం మా శరీరం కాదు ప్రభా ఇది మీ తొత్కని మీరు వాక్యమే సెలవిస్తుంది నాయన యసుప్రభ ఈ పరిశుద్ధాత్మక ఆలయం అన్నదని మీరు సెలవిస్తున్నారు తండ్రి నీకు చెల్లిస్తున్నాను నాయన ఈ ఆలయంలో ఎస్సు ఏం స్థిరపరచబడాలని సంకల్పం ఉంది చిత్తము ఏమైనదో తండ్రి మా జీవితం నెరవేర్చబడను కాక ఆయన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రంలో చెల్లిస్తున్నాం మళ్ళా ఎటువంటి జారత్వంలో మోసపోకుండా సహాయపడండి ప్రభ మిమ్మల్ని ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి మా శరీరకరం మా శరీరంలో ఏ హానికారం చేసుకోకుండా ప్రభ మా సహాయపడండి నాయన తండ్రి నీకు వందనాలు ప్రతి ఒక్కటి నీకు సమర్పింపడ జీవితం కలిగి ఉండాలా సమర్పణమైన జీవితం కలిగ చేయండి తండ్రి ఈ శయానికి స్తోత్రం చరిస్తాం ఈ రోజు నుంచి మా శరీరాలని నీకు ఏసుప్రభ సమర్పిస్తున్నాం నాయన చదివ యాగంగా నీకు సమర్పిస్తున్నాం అయినా యథార్థం కడిగి మేము జీవించాలా ప్రభ మీరు సహాయపడండి నాయన ప్రతి ఒక్క వాక్య చేత మమ్మల్ని ఎంతగానోసుప్రభ బలపడుతున్నారు నాయన మళ్ళీ ఎటువంటి ఏసు ప్రభ పాపమున్న తొలగించండి మమ్మల్ని కడగండి ఇంకా పరిశుద్ధపరచండి తండ్రి ఏ సయానికి కొత్త రాకడా త్వరలో ఉంది ఆయన మన ఎటువంటి ద్వేషం పాద ఈ చుల్లో కుట్రా ఉండడానికి వీల్ లేదు ప్రభ దాని ఏసునల పాత్ర అంచువేసినాం వేస్తున్నామ్రో ప్రభ మీరే కార్యం జరిగించి మమ్మల్ని ఇంకా రక్షణ మార్గాన్ని నడిపించండి ఆయన అనేక మందికి స్వాతన ప్రకటన చేయాలా యథార్థం కలిగినయన తండ్రి నీకు స్తోత్రంలో చేసినాం అక్కడ సిద్ధపరచుకొని అనేక మంది కూడా సిద్ధపరచుకోండి తండ్రి ఇది అక్కడ బహి యశప్రభ త్వరలో ఉంది నాయన యేసుప్రభ అనేక మంది సందికి తీసుకొని రావాలా మరి ఏ విధంగా తీసుకొని రావాల మాకు నేర్పించండి తండ్రి మా జ్ఞానం దండి తండ్రి ప్రభావం ఉంటే అలాగే మనల్ని బాక్యం ఇస్తే స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఆయన మా జ్ఞానం కొద్దుగా ఉంది ప్రభ ఇంకా మాకు అనేక విషయాలు మాకు తెలియజేయండి ఏసు మా శరీరం రేసరని మా ఏసు మాలో కనబడుతున్నాయని ఆయన మా పాప ముంత తొలగించాడే ఆయన నీ జ్ఞానం చేత మమ్మల్ని ఏడండి తండ్రి పరిశుద్ధాత్మ నటింపు మాకు అలగ చేయండి ప్రతి ఒచట సాక్షిపిడిగా మమ్మల్ని నిలబెట్టుకొని నీ రాక కుటుంబాలంటే అన్నిటి సమర్పించడం కలిగి ఉండాలి ప్రభావం కుటుంబాలను మారలేకునే వెంటనే బాధపడుతున్నాయన మా జీవితాలే సరిగా లేవు ప్రభావ మన వాళ్ళని ఎప్పుడు మారుతున్నాయన తండ్రి ఈ రోజు నుంచి మేము సమర్పణమైన జీవితం కలగొండాలయనా వాళ్ళ ఎటువంటి దేశ ప్రాంతం లేకుండా సహాయపడండి మనం ఇంకా పరిశుద్ధపరచండి వాళ్ళ ఏసు ప్రభావం ఎటువంటి పాపకుండా తొలగి రాగిపరచున్న పట్టిగా చేసుకుంటే దిపాలా ఎరుగు పరపా దక్షిపడాలా అనేక మంది లోకంలో ఎంత మంది గడిపడారు వాళ్ళకంటే సువార్త అందరు కాక ఏ ప్రభ జ్ఞానం లేక ఎంత మంది నశించుకోవారు వాళ్ళకంటే సువార్థ అందరు కాక ఆయన ఈ రాత్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరి సరికి తీసుకొని మేము రావాలా ప్రభ యథార్థం కలిగి మేము జీవించాలా ప్రభావ కులా నీ ప్రజలని పాదపీ మేము మూడపెట్ట ఏదైనా పాపం ఉంటే తొలగించండి ఆయన ఈ రోజు కడవండినైనా పరిశుద్ధ పరచండి తండ్రి ఇంకా పరిశుద్ధ పరచబడాలా ప్రభుత్వ తండ్రి నికు స్తోత్రం అయినా తండ్రి ఇతరులకు మీ సువార్థ ప్రకటన మా జీవితాలు ఎంతో సరిగా ఉండాలని ఆయన సన్నిధిలో ఏసు మేము కఠిన హృదయాలతో మార్చండి తండ్రి ఏసయా నీకు స్తోత్రంతో చెల్లిస్తున్నాను ఆయన తండ్రి నీకు స్తోత్రం వాక్య చిత్ర ఎంతగానో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నా మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం నాయన ఇంకా మమ్మల్ని ఇంకా బలపరిచందని ఆయన మా ఎటువంటి ఉన్న ద్వేషం ఉండే తొలగించి కడిగి పరిశుద్ధి సరే సిస్టర్ ముగించండి క్లోజింగ్ ప్రయత్నండి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు దేవ ఈ గడిచిన కాలం దేవా తండ్రి ఈ దినం వరకు ప్రభ మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవ ఇదిగో నా తండ్రి నా దేవా నా ప్రభ ఈ యొక్క రాత్రికాల సమయములు ఏ రీతిగా నీ సన్నిధిలో మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు పాఠల ద్వారా తండ్రి మీరు మహిమ పొందినందుకు వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ అవును ప్రభా నాయన తండ్రి ఆ కలవరిశిలో మీరు మా కొరకు ఎంతో బాధను శ్రమను నిందలు అవమానాలు అన్నిటినీ భరించినాయన ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి తండ్రి నశించిపోతున్నా చచ్చిన వారమై ఉన్న మమ్మల్ని దేవ నీ కృపచేత దేవా మమ్మల్ని రక్షించుకున్నందుకు నేను మీ యొక్క రక్తాన్ని క్రైధనముగా నాయన మా కొరకు కార్చి పెట్టినైనా నేను మీ ఆయన మాకు నాయన తండ్రి మీరు విలువనిచ్చినందుకు తండ్రి మీ సొత్తుగా దేవ మీ పరిశుద్ధాత్మని ఆలయం లాగా నివాస మీ యొక్క మందిరముగా నాయన మీ యొక్క ఇంటి వారిగా దేవా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు దేవా నీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఈ లోకంలో ఉన్నవారిని ఎంతో మంది గొప్పవారు గనులు ఉన్నారు ప్రభా వాళ్ళెవరిని మీరు పిలవలేదు ప్రభా మేము ఏ పాటి వారం తండ్రి ఎన్నిక వారం తృణీకరింపబడిన వారం ప్రభా ఈ దృష్టి లోకంలో మేము నీచులైన కాబట్టి నువ్వు మమ్మల్ని పిలిచినైనా నీ యొక్క గొప్ప పరిచర్యలో తండ్రి మమ్మల్ని భాగస్వాములుగా చేసినందుకు నీకు ఎంతగానో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కాబట్టి ప్రభా నైనా నీ జ్ఞానంలోనైనా మీరు మమ్మల్ని అభివృద్ధి తండ్రి ప్రభా నీ చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి దేవా ప్రతి సత్కార్యంలో మేమునైనా తండ్రి మనుషులను సంతోష పెట్టు వారి వలే ఉండకుండా తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టు వలనైనా మీకు తగినట్టుగా నడుచుకున్నటకు మిమ్మల్ని పోలి నడుచుకున్నటకు దేవా మీ యొక్క అడుగు తండ్రి మేము ఉండటకు దేవా మా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా నీకు విరోధంగా మాలో ఏమైనా నీకు అంగీకారం లేని జీవితం ఉంటే నాయన మమ్మల్ని క్షమించండి దేవా నాయన గొప్ప దేవ శరీర కార్యాలు కానీ తండ్రి మేమేమైనా తండ్రి మాకు గొప్ప భాగ్యము ధన్యత అది నువ్వు ఇచ్చిన రక్షణ ప్రభ దాని విషయంలో మేమేమైనా తండ్రి అశ్రద్ధ కలిగి ఉంటే నిర్లక్ష్యంగా ఉంటే ప్రభ మాలో నీ పట్ల ఎలాంటి భయము వణుకు లేని జీవితం ఉంటే నీకు లోబడని జీవితం ఉంటే నీ ఎందు భయభక్తులు లేని జీవితం ఉంటే దేవ నీ మాట వినని జీవితమునైనా అపవిత్రమైన జీవితము మాలో ఏమైనా ఉంటే తండ్రి మాలో ఏమైనా తండ్రి కొంచెము ముద్దన్నా అది పులిసి చేస్తుందన్నావు తండ్రి ముద్దంతా పాడు చేస్తుందన్నావు కాబట్టి ఏ మాత్రం ప్రభానైనా మాలో పాపం ఉంటే తీసివేయండి మాలో ఎలాంటి అపవిత్రత ఉన్నా తీసివేయండి ఎలాంటి అవిధేయత కలిగిన జీవితం ఉంటే అది మమ్మల్ని నుండి తీసివేయండి ఒకవేళ అరీతిగా దేవా ఈ దినం ప్రభా సన్నిధిలో నేనేమైనా అరీతిగా ఉంటే నన్ను క్షమించమని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో నా దేవా తండ్రి శృతి సిస్టర్ గురించి తండ్రిని సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా ఆ గ్లాల్ బాడర్ అనే రాళ్ళు ఏసుక్రీస్తు నామంలో దేవ కరిగిపోవును గాక తండ్రి నైనా ఏసుక్రీస్తు నామంలో దేవానైనా సర్జరీ కాకుండా దేవా ఆ కాళ్ళను ఆయన మీరు ముట్టండి తండ్రి మీరు తాకండి స్వస్థపరచండి దేవ కుటుంబమంతా దేవా నాయన యొక్క రక్షణలోకి నడిపించండి దేవ కుటుంబం అంతా నిన్ను సేవించే కుటుంబంగానైనా తండ్రి ఉండుటకు మీరు సహాయము దయచేయండి గిద్దే అనుబాబును కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క సర్జరీ కాకుండా దేవా ఆ బిడ్డను మీరు ముట్టండి దేవా తాకండి స్వస్థపరచండి కుటుంబం దేవా నా తండ్రి నీ సన్నిధిలో ఉండేవారిగా తండ్రి కుటుంబం నీ సేవలో ఉండు మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి తండ్రి మీ యొక్క ఎన్ని వేల తోడుగా ఉంచండి ఆ కుటుంబానికి ప్రభావం మీరు కాపరి వల్లనైనా వాళ్ళకి తోడుగా ఉండి సహాయకులుగా ఉండి దేవా ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించమని దేవ ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అలాగే లక్ష్మమ్మ గారి గురించి నైనా సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా గర్భసంచలో ఉన్న తండ్రి ప్రతి గడ్డల నుండి కానీ మూత్రంలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి దేవ మీరు స్వస్థపరచండి ఎలాంటి ఆపరేషన్ లేకుండా తండ్రి వైద్యులకు మించిన పరమ వైద్యుడవు స్వస్థపరచు ఎహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు ప్రభ మీరే ఆమెని ముట్టండి దేవా తాకండి స్వస్థపరచండి కుటుంబం అంతా ప్రభాని రక్షణలోకి వచ్చుటకు మీరు మీరు సహాయం దించండి ఆ కుటుంబంలో గొప్ప రక్షణ కార్యం దేవ తండ్రి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము అలాగే ప్రమిళమ్మ సిస్టర్ గురించి ఆమె గొంతులో ఉన్న గడ్డ గురించి దేవా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గొంతులో ఉన్న గడ్డ నుంచి నాయన మీరు స్వస్థపరచండి ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ దేవానైనా మీ రక్షణలోకి నడిపించండి ఆ కుటుంబంలో దేవా గొప్ప రక్షణ కార్యము జరిగించమని తండ్రి ఆ కుటుంబానికి తండ్రి మీ తోడు సహాయం ఆ కుటుంబానికి దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే అభిజ్ఞాని చిన్న పాప గురించి ఆ యొక్క ఫిట్స్ గురించి దేవా ఆ నరాల బలహీనత గురించి తండ్రి ప్రార్థిస్తుండగా నైనా ఆ పాపను మీరు ముట్టండి దేవా తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము దేవా ఆ బిడ్డకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తున్నాము అలాగే సుందర్రావు బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా దేవా ఆ లివర్ సమస్య గురించి నైనా ఆ యొక్క నుంచి దేవా ఆయనకు విడుదల దయచేయండి ఆ లివర్ ని కూడా ముట్టండి దేవా తాకండి స్వస్థపరచండి ప్రభానైనా రక్షణకు తగినట్టుగా జీవించటకు మీరు సహాయము దయచేయండి ప్రతి దురాత్మ అంధకార శక్తులు అన్నిటి నుంచి తండ్రి ఆయనకు విడుదల దయచేయమని తండ్రి నీ గొప్ప వెలుగు నాయన తండ్రి ఆయనలో వెలగాల ఆయనలో ఉన్న ప్రతి చీకటిని ఆయన ఏ సుక్రీస్తు నామంలో దేవ తొలగిపోవాలా దేవ సహాయపడమని ప్రార్థిస్తున్నాం అలాగే రేణుకా సిస్టర్ గురించి దేవ ప్రార్థిస్తుండగా ఆమెకి మంచి అరుగుదల తండ్రి మీరు దయచేయండి మంచి ఆరోగ్యము దయచేయండి ఎక్కడైతే ప్రభ అక్క చెయ్యి నొప్పి ఉందోనైనా ఆ చెయ్యి నొప్పి నుంచి కూడా ఆమెను స్వస్థపరచండి నీ సేవలోనైనా నాయన ఆమెని బహుగా వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాము ప్రతి ఆటంకాలన్నీ దేవ ఏసు క్రీస్తు నామంలో దేవ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే దేవి సిస్టర్ గురించి ఆమె యొక్క ఆమెకున్న యొక్క సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి దేవ మీరే ఆమెని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తన భర్తకు తాగు నుండి విడుదల దయచేయండి ప్రతి దుష్ట శక్తుల నుంచి ఆయనకి విడుదల దయచేయండి చీకటిలో ఉన్న తన భర్తను తండ్రి మీ యొక్క నడిపించండి తన భర్తకు కూడా మీరు మారు మనసు దయచేయండి రక్షణ దయచేయండి ఆ కుటుంబం అంతా తండ్రి నిన్ను సేవించే కుటుంబంగానైనా మీరే మార్చండి ఆ కుటుంబంలో దేవా మీరే రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే సరిత సిస్టర్కు ఉన్న ఇక బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రార్థిస్తుండేగా దేవా ఆ గెడ్ బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆమెను ముట్టండి దేవ తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యమునైనా ఆమెకు దయచేయండి కుటుంబంలోనైనా మీరే రక్షణ కార్యం జరిగించండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు ప్రతి ఒక్కరూనైనా తండ్రి బాప్తిస్మం పొందుటకు మీరు సహాయం దేయండి లక్కీ అనే చిన్న పాపకి ఆ యొక్క కాల్ బోన్ గురించి ప్రార్థిస్తుండగా దేవ మీరే తోగండి స్వస్థపరచండి కుటుంబం అంతా నీ రక్షణలోకి నడిపించమని నీ యొక్క రక్షణ కార్యము దేవ ఆ కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ గురించి దేవా ప్రార్థిస్తుండగా ఆ బిడ్డను మీరు తాకండి స్వస్థపరచండి తండ్రి తన ఆయుష్ని మీరు పెంచండి ప్రతి కీడును శోధనను మీరు కొట్టివేయండి ఈ శ్రమలో తండ్రి మీరు ఆ కుటుంబానికి తోడుగా ఉండమని ఆ కుటుంబంలో దేవ మీరే గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే నాగేశ్వర బేదర్ గురించి నాయన ఆయన లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం గురించి కిడ్నీ ప్రాబ్లం గురించి దేవా ప్రార్థిస్తుంటే ఆ లంగ్స్ ను మీరు ముట్టండి ఆ కిడ్నీలను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఆ మూత్రంలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థపరచండి తండ్రి కుటుంబం అంతా రక్షణలోకి వచ్చేటకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మారుమన్స్ తెచ్చండి ప్రతి ఒక్కరిని తండ్రి బాప్తిలోకి నడిపించమని నీ గొప్ప రక్షణ కార్యం ఆ కుటుంబంలో నాయన జరగమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే తండ్రి నా మటుకు నా విషయానికి వస్తే ప్రభ నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు దేవా నీ చిత్తానుసారంగా నేను నడుచుకున్నటకు సమస్తమునైనా నీ చిత్త ప్రకారంగా నేను జీవించుటకు దేవా నాకు సహాయం దయచేయమని దేవ మీరు ఆ రీతిగా తండ్రి నన్ను ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే ప్రభానైనా కేరళలో ప్రభా యొక్క వరదల్లో ఎంతో మంది ప్రభా నయన నిరాదులైనారు ప్రభ ఎంతో మంది తండ్రి వాళ్ళకు ప్రాణాలు విడిచినారు ప్రభ ఎంతో మందిని ఆయన చనిపోయినారు ప్రభా నయన తండ్రి అక్కడున్న ప్రజలను తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ దేవా మీరు కనికరించండి కృప చూపించండి ఆ రోజు గాలి తుఫానులను మీరు గద్దించినప్పుడు అవన్నీ నిమ్మలమైనవి ప్రభ మీరే తండ్రి అక్కడ వాతావరణాన్ని అంతటిని దేవ మీ యొక్క ఆధీనములు తీసుకోండి దేవనైనా ఏ ఒక్కరు అక్కడ ఇంకా చనిపోకుండా దేవ ఏ ఒక్కరికి కానీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాని ఎలాంటి ఇబ్బందులునైనా అక్కడున్న ప్రజలకు జరగకుండా దేవనైనా మీరే ఆ ప్రాంతాన్ని అంతటిని ప్రభ మీ ఆధీనంలో తీసుకోండి తండ్రి ప్రభ మీరే సహాయపడమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఎవరైతే చనిపోయినారో దేవ వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తండ్రి మీ ఆదరణ దయచేయండి తండ్రి మీ యొక్క ఓదార్పునైనా వారికి దయచేయండి తండ్రి గొప్ప దేవా తండ్రి అక్కడ ఉన్న ప్రజలందరి మీద ప్రభ మీకు అనుదృష్టి ఉంచండి దేవా తండ్రి అక్కడ ప్రజలందరినీ ప్రభ మీరే కాపాడమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే ఆ రీతిగా ఎంతో మంది ఉన్నారు ప్రభనైనా ఎన్నో చోట్ల ప్రభా సువార్త ప్రకటించబడని చోట్ల ఉన్నారు ప్రభ ఎంతో మంది నశించిపోతున్నారు అక్కడ సువార్త ప్రకటింపబడిని ప్రతి చోట్లనైనా నీ సువార్త ప్రకటింపబడటకునైనా మీరే లేవనెత్తండి తండ్రి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల హింసలు జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో ప్రభా అక్కడ తండ్రి మీరు వాటిని అరికట్టండి దేవా అక్కడున్న ప్రజలకు దేవా వారిని మీ విశ్వాసంలో బలపరచండి అక్కడ శ్రమలో కూడా తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి ఆ రీతిగా అక్కడ ప్రతి ఒక్కరిని దేవా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవానైనా ముఖ్యంగా కేరళలో ప్రభానైనా మీరే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ఆ ప్రాంతాన్ని ప్రభాని అయినా తండ్రి మీరేనైనా మీ కృపలోనైనా మరొక జ్ఞాపకం చేసుకొని తండ్రి అక్కడ ఉన్న ప్రతి వాతావరణాన్ని అన్నిటినీ నిమ్మలం చేయమని దేవ అక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా దేవా అక్కడ ప్రజలకు నైనా నీ కృప దయచేయమని ఆ రీతిగా తండ్రి నీ ఎందు నమ్మి విశ్వాసం ఉంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా మీరే అక్కడ ఉన్న ప్రజలందరికీ మీ సమాధానం దేవా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక గొప్ప దేవా తండ్రి యొక్క ప్రార్థనలు అన్నిటికీ తండ్రి మీరు జవాబు దయచేస్తున్నారని సంపూర్ణంగా నాయన నీ ఎందు మేము నమ్మి విశ్వాసం ఉంచి నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా యుగయుగములు నీకు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సిస్టర్ చేయం అరే సిస్టర్ పరిశుద్ధుడా తండ్రి నికు వందనాలుగు స్తోత్రములు ఇంతవరకు ప్రభు యొక్క ఆరాధనలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో దేవా ప్రతి ఒక్కరికి మీ శాంతి సమాధానం నెమ్మది నైనా మాకు దయచేమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధనలో ఉన్న మనందరికి మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకు బంధువులకి ఇరుగు పొరుగు వారికి అలాగే మనం నిరంతరము ప్రార్థిస్తున్న యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఎక్కడైతే కేరళలో ఎవరైతే ఆ భయంకరమైన శ్రమంలో ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె సిస్టర్స్ అందరికి విజన్ సిస్టర్ అందరూ ప్రైజ్ ది లార్డ్ రెండర్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది బ్రదర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్